నేరగలదొక్కటే నిశ్చల బ్రహ్మ విద్య వారి వారి అంతర్యామే వచ్చి పెరరేచీని ఒక్కరు నేర్పగవద్దు ఒగి సంసార ధర్మము దిక్కై పుట్టించిన ప్రకృతి జంతులు చన్నుగుడుప నేర్పవద్దు చక్కగా అనాదివాసనలే నేర్పీని అంచనెవ్వరు నిద్రవం అని బుద్ధి చెప్పవద్దు మించి వారి తమో గుణమే కప్పీని కొంచక భుజించుమని కోరి హచ్చరించవద్దు పెంచిన తనయాకలే పిలిచి తెచ్చిని అట్టే పనివాటల అలవాటు చూపవద్దు ఎట్టయినా తన జాతేయిపించిని ఒట్టుక శ్రీవెంకటేశుడున్నాడు పోనీటి దండ పట్టికొలిచిన వారే భాగ్యవంతులెలను